శ్రీ గురుభ్యో నమరి ఓ గణానాగణపతింహవామహే ఉపమశ్రవస్తం జేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్వ్వోతిజ సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం गुरु ओम अस्मदाचार्यपर्यता गुरुपरमपरा ओं भद्रंकुयामदेवा भद्रम पश्ये महाजा स्थिस्तुष्ठ वागंसनूशेम देंवितयु स्वस्ति न इंद्रो वृद्धश्रवा విదా స్వస్తి నష్టర్క్ష్యోరిష్టమి స్వస్తి నో బృహస్పతి ఓ శాంతిశ్శాంతిశ్శాంతి అకల్పకమజం జ్ఞానం జ్ఞేయాభిం ప్రచక్ష బ్రహ్మజ్ఞేయమజం నిత్యం అజేనాజం విబుద్ధ్యతే అయిపోయింది ఈ శ్లోకం అయినా ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను అజేనా అజం విబుద్ధ్యతే ఆత్మజ్ఞానం ఎవరికి ఇది ద్వైతుల పూర్వపక్షం ఆత్మజ్ఞానం ఎవరికి అంటే వాళ్ళ సమస్య ఎలా ఉంటుందంటే జీవుడు యథా సత్యమా కాదా అంటే సత్యం కాదు జీవుడు సత్యమైతే ద్వైతం అయిపోతుంది కదా కాబట్టి జీవుడు ఈశ్వరులో అంతర్గతం అయిపోతాడు జీవుడు అనే సెపరేట్ ఎంటిటీ ఏమీ ఉండదు మరైతే ఆత్మజ్ఞానం ఎవరికి జీవుడు మిత్ సత్యం కానప్పుడు ఇంకా జీవుడు సత్యం కాకపోతే ఇంకెవడు మిగిలేడు పరమాత్మ మిగిలింది సో పరమాత్మకే ఆత్మజ్ఞానం పరమాత్మకు ఆత్మజ్ఞానం పరమాత్మగా అనవసరం కదా జీవుడికే కావాలి జీవుడు మిథ్య అంటున్నావు అని ఈ విధంగా ఏదో ఒక గొప్ప పూర్వపక్షాన్ని మేము చేసినాము అని ద్వైతులు సంతోషిస్తూ ఉంటారు ఇదంతా కూడా మానవుని మస్తిష్కం ప్లే చేసే ట్రిక్స్ అవి అలా ఉంటాయి అదొక ట్రిక్ అంటే మనస్సు ఆ విధమైన ఆటంకాన్ని పెడుతుంది సత్యాన్ని తెలుసుకోవటానికి ఆ విధమైన ఆటంకాన్ని పెడుతుంది సో సూర్యుడిని చూస్తున్నారు కదా ఎవరు చూస్తున్నారు సూర్యుడిని చెప్పండి మీరు సూర్యుడిని ఎవళ్ళు చూస్తున్నారు ఈగో అహంకారం ఏం చూడటం లేదు అహంకారం ఏం చూడదు సూర్యుణ్ణి చూపు చూస్తుంది చూపు యొక్క అనుగ్రాహక దేవత ఎవరు సూర్యుడు కాబట్టి సూర్యుణ్ణి సూర్యుడు చూస్తున్నాడు ప్రాణదేవతని స్థుతిస్తున్నారనుకోండి మీరు ఓ ప్రాణదేవత నీకు నమస్కారము అని మీరు స్థుతిస్తున్నారనుకోండి ఎవళ్ళు స్థుతిస్తున్నారు ఈగో స్థుతిస్తుందా ఈగో ఏమి ఈగో ఈజ్ అన్ అన్్రియల్ ఎంటిటీ దానికి ఏది దానికి ఏ సామర్థ్యం లేదు ఈగో ఈజ్ ఏ ఫ్యాంటమ్ అది సత్యవస్తువు కాదు కాబట్టి ప్రాణశక్తి ప్రాణశక్తిని స్థుతిస్తుంది కాబట్టి అలాగంటే సూక్ష్మమైన విషయాన్ని అర్థం చేసుకోకుండా జీవుడు సత్యం అహంకారం సత్యం అద్వైతం సత్యం అని అంటూ ఉంటారు ఇటువంటి వాటన్నిటికీ ఒక సమాధానం ఏంటంటే అజయన అజం విబుధ్యతే పుట్టుక లేని పరమాత్మ చేత పుట్టుకలేని పరమాత్మ తెలియబడుతున్నాడు మరి అయితే పరమాత్మ పరమాత్మను తెలుసుకోవడం ఎందుకు అంటే అదే పాయింట్ ఇప్పుడు ఆత్మజ్ఞానము అనేది మన కన్వెన్షనల్ సెన్స్లో జ్ఞానం ఏదైతే ఉందో అది కాదు కన్వెన్షనల్షన్ కన్వెన్షనల్ సెన్స్లో జ్ఞానం అనగానేమి ఘటపటాధిపత ఇది ఘటము ఇది పటము అలాగా అటువంటిది జ్ఞానం ఈ జ్ఞానం మీకు ఎలా దొరుకుతుంది కళ్ళ ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా లభిస్తుంది ఆ జ్ఞానాన్ని మీరు పట్టుకోవాలి దానికోసం వెతికి ఘటం ఘటం అంటే వెతికి పట్టుకోవాలి ఘటాన్ని సో తర్వాత ఈ జ్ఞానం అనేది మీరు ఘట జ్ఞానం ఉన్నది ఘట జ్ఞానము దాన్ని జ్ఞానం అనే మాట మీరు అన్నారు బాగానే ఉంది దాన్ని ఘటస్మృతి అన్నా కూడా పర్వాలేదు ఘటస్మృతి అన్నా కూడా అంతే మీరు ఘటాన్ని చూస్తున్నారన్నా మీ బుద్ధి ఎందు సంస్కారంగా ఉన్న ఘటాన్ని బయటకు తీసుకొచ్చి ఎవరన్నా ఒకటే ఓకే యు నో దట్ పాయింట్ నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ ఉన్నదాని ఎందుకు ఘటాన్ని మీరు ఆరోపిస్తారు ఆ ఘటం మీరు ఆరోపించే ఘటం ఎక్కడి నుంచి వచ్చింది మీ ఘట సంస్కారం నుంచి స్మృతి నుంచి వచ్చింది కాబట్టి మనిషి జ్ఞానము జ్ఞానం అనేది అది నథింగ్ బట్ మెమొరీ అంతకంటే ఇంకొకటి లేదు తర్వాత ఇది ఘటము ఇది ఘటము అని మీరు అంటున్నారంటే ఇట్ ఈజ్ ఎ మెంటల్ హ్యాబిట్ ఇట్స్ ఎ మెంటల్ హ్యాబిట్ అంతకంటే ఇంకేం కాదు ఇప్పుడు వీడు శిశు వీడు కొడుకు వీడు శిశువు పుట్టాడు వీడు కొడుకు వీడు కొడుకు అంటే ఇట్స్ ఎ మెంటల్ హ్యాబిట్ అంతే నేను చిన్నప్పుడు నా హై స్కూల్ డేస్లో నేను ఒక కథ చదివాను అది చాలా మూవింగ్ స్టోరీ అదే ఐ డోంట్ నో మీరు కూడా చదివచ్చు సోహ్రాబ్ అని ఒక ఇటీ ఇటీస్ ఏ బాగ్దాద్ అక్కడ ఉన్న స్టోరీ అనమాట సోహ్రాబ్ అనే పేరు విన్నారా మీరు ఎస్ఓహెచ్ఆర్ఏపి రుస్తుం సోహ్రాబ్ సోహ్రాబ్ మంచి వారియర్ అతడు పెద్ద యుద్ధవీరుడు రుస్తుం వస్తాడు ముందు సోహ్రాబ్తో ప్రారంభమవుతుంది కథ మంచి యుద్ధవీరుడు ఆయన ఆయన ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటాడు పిల్ల ప్రేమించి వాళ్ళిద్దరికీ శిశువు జన్మిస్తాడు శిశువు పుట్టి పెరుగుతుండగా మూడేళ్లకో నాలుగేళ్లకో ఆ శిశువు పెరిగే టైంలో ఈ సోహ్రాబు ఎక్కడికో వెళ్ళిపోతాడు మహారాజు గారు ఇంకో స్టేట్ని అక్కడ ఉన్న సామంతరాజుకి వాడికి శిక్ష విధించి అక్కడ ఉండే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ అనే పేరుతోటి చక్రవర్తి ఇన్ని పంపిస్తాడు ఏదో ఉంది స్టోరీ డీటెయిల్స్ నాకు గుర్తులేదు ఈ సోహ్రాబు వెళ్ళిపోతాడు సోహరాబు మళ్ళీ ఇంటికి రాడు ఆ రోజుల్లో వెళ్ళిపోవడం అంటే ఇంకా వెళ్ళిపోవడమే ట్రావెల్ అవుది ఇప్పట్లాగా సో ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు పది పన్నెండేళ్ళు పదిహేనేళ్ళో అయిపోతుంది భార్యకు దూరంగా ఉండిపోతాడు ఈ కుర్రాడు పెరిగి పెద్దవాడు అవుతాడు అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే ఈ కుర్రాడికి మీ నాన్న అక్కడ ఉన్నాడు వెళ్ళి కలుసుకోని పంపిస్తుంది అది గుర్తులు ఈ కుర్రాడు ఎప్పుడూ తండ్రిని చూడలేదు ఇతనే రుస్తుం ఈ కుర్రాడే రుస్తుం మంచి యుద్ధ వీరుడు వస్తాడు అక్కడ ఆ కథ ఎలాగ డెవలప్ అవుతుందంటే రుస్తుం తన కొడుకుని సోహరాబుకి తెలీదు సోహరాబు తండ్రికి తండ్రిని వీడికి తెలియదు ఇద్దరూ వారియర్స్ ఇద్దరి మధ్యన ఒక ద్వంద్వ యుద్ధం నిర్మాణం అవుతుంది ఎవడు గొప్ప అంటే గొప్ప వాళ్ళు ఇద్దరు యుద్ధం చేసుకుంటారు ఆ యుద్ధంలో సోహరాబు ఓడిపోతాడు రుస్తుం గెలుస్తాడు అతను ప్రాణం పోయే ముందు ఆ రుస్తుం మెడలో ఉండే లాక్ ఏదో ఉంటుంది లాక్ అనో ఏదో ఉంటారు దాన్ని మెడలో ఏముంటుంది లాకెట్ లాకెట్ ఊడిపోయి దాంట్లోంచి ఒక చిహ్నం ఏదో బయటపడితే అప్పుడు వీడు రుస్తుం తన కొడుకని సోహ్రాపు తెలుసుకుంటుంది చాలా ఆనందిస్తాడు నా కొడుకు చేతిలో నేను ఓడిపోయాను ఆనందించి దేహత్యాగం చేస్తాడు వేరీ మూవింగ్ అండ్ కరుణరస ప్రధానమైన గాథ ఈ లోపల తల్లి కూడా వస్తుంది భర్తని పోగొట్టుకుంటుంది కొడుకు విజయాన్ని పొందాడు భర్తని పోగొట్టుకుంటుంది చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఎందుకు చెప్పానో నాకే తెలీదు సో సోహ్రాబ్కి రుస్తుం కొడుకు అని తెలియదు మనిషిని చూస్తున్నాడు మనిషితో యుద్ధం చేస్తున్నాడు మనిషి బాగా పరిచయం ఉంది కానీ కొడుకు తెలియదు సో ఈ కొడుకు కొడుకు కూతురు కొడుకు తండ్రి తల్లి లేకపోతే ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఇవన్నీ యథార్థం కావు దే ఆర్ ఆల్ మెంటల్ హ్యాబిట్స్ it have nothing but mental habit. kabatte meer knowledge anedi it's a mental habit it's a mental pattern. this diamond point center what do you mean by that? diamond point center ante what does it mean? it is just a mental habit. diamond point center ananu kodoo it's a mental habit. so knowledge an meer edayithe antunaroo adi in a true sense knowledge emi kadadu it's a memory ఇట్స్ ఏ మెంటల్ హ్యాబిట్ ఇట్స్ ఏ మెంటల్ ప్యాటర్న్ కాబట్టి ఆత్మజ్ఞానం ఆ విధంగా ఉండదు అలా ఉండదు ఆత్మజ్ఞానం తర్వాత మనం కర్మ చేసామనుకోండి కర్మ చేస్తే కర్మ యొక్క ఫలాన్ని అపేక్షించి కర్మ చేస్తాం ఏదో ఫలాన్ని ఉపాసన చేసినప్పుడు ఉపాసన యొక్క ఫలాన్ని అపేక్షించి ఉపాసన చేస్తాం ఫలత్యాగం చేయరా అని పుష్ చేస్తే ఫలత్యాగం మీరు చేస్తే చేయొచ్చు బట్ ముందు అసలు ఫలాపేక్షతో చేసి ఫలత్యాగం చేయడానికి ప్రయత్నం ఆ విధంగా చేస్తాం అలాగే ఆత్మజ్ఞానాన్ని కూడా మనము ఒక ప్రయోజనాన్ని అపేక్షించి ఇప్పుడు నేను శ్రవణం చేస్తున్నాను భవిష్యత్తులో ఆత్మజ్ఞానం కలుగుతుంది దాని ద్వారా మోక్షం లభిస్తుంది అని ఒక స్కీము కర్మా ఉపాసనల స్కీములో ఈ ఆత్మజ్ఞానాన్ని కూడా ప్రవేశపెట్టి మీరు ఆ దానివల్ల ప్రయోజనం పొందుదాము అనుకుంటే యు ఆర్ మిస్టేకల్ ఇట్ డజంట్ ఫిట్ ఇన్ దట్ స్కీమ్ మీరు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆత్మజ్ఞానము ఉన్నది కన్వెన్షనల్ జ్ఞానం కాదది ఆత్మను మీరు ఏమీ తెలుసుకోనక్కర్లేదు అనాత్మ నిషేధమే మీరు చేయాల్సింది ఆత్మని దేశంలో కానీ కాలంలో కానీ వెతికి పట్టుకునే తత్వం కాదనే విషయాన్ని తెలుసుకోవాలి ఆత్మదృశ్యం కాదు ఆత్మద్రష్ట యొక్క యథార్థ స్వరూపము మీరు ఆత్మస్వరూపుడై ఉండగలుగుతారే తప్ప ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అంటూ ఏమీ ఉండదు కాబట్టి దీన్ని ఇంకా తెలుసుకోవాలి అనే ఆకాంక్ష ఉన్నంతవరకు అది తెలియనే తెలియదు కాబట్టి ఆ విధంగా అజే నాజం విబుజ్యతే ఆత్మస్వరూపుడై ఉండి ఆత్మ ఆత్మను తెలుసుకోవడము ఉపచారము ఆత్మ ఆత్మను తెలుసుకుంది అని సూర్యుడు ప్రకాశిస్తున్నాడు తనని తాను ప్రకాశింపజేసుకుంటున్నాడు అని ఉపచారం అంటే ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ విచ్ రియల్లీ డస్ నాట్ మీన్ వాట్ ఇట్ సేస్ కాబట్టి ఉండే పూర్వపక్షాలు ఏమో ఉంటారు అవన్నీ వాటికి వాల్యూ ఏమీ లేదు Either you లేదా యూ నోది తత్వం అది యు డోంట్ నో కాబట్టి అజయన అజం విబుధ్యతే తర్వాత మీరు మీ యథార్థ స్వరూపంలో నిలిచి ఉండటానికి ఏదైనా ఒక కారణం ఉండాలా దానికి యు నీడే రీజన్ ఫర్ దాట్ సో సంసారం దుఃఖం ఉన్నది కాబట్టి సంసార దుఃఖం పోతుంది కాబట్టి నేను నా స్వరూపంలో నిలిచి ఉంటాను సోకే వీ సే దాట్ బట్ అల్టిమేట్లీ మీ స్వరూపంలో మీరు నిలిచి ఉండడానికి ఏ రీజను కూడా అక్కర్లా you be what you are the rose is a rose for no particular reason alage you are the atma for no particular reason you are the atma for no particular gain or benefit kabatte ee drushtulu gain drushti benefit drushti reason drushti karana karya bhavamu ghatapata adivattu vetti anetuvante adhorani taruvata nenu prasupam adyanalo unnanane abhiprayamu ఈ టైం బౌండ్ ప్రాసెస్ కాదా తెలుసుకునే ప్రయత్నము ఇవన్నీ ఉన్నంతకాలము యు ఆర్ లోడెడ్ విత్ సమ్ టెర్మినాలజీ మీరు కొంత పదజాలాంతో మోసుకుంటూ తిరగడమే అవుతుంది తప్ప ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అంటూ ఏమీ ఉండదు అజేనా అజం విబుద్ధ్యతే మీ గురించి మీకున్నటువంటి ఇమాజినేషన్స్ కల్పనలు అనన్నిటినీ త్యాగం చేసేసి ఇక్కడ పట్టుకోవాల్సిందేది ఉండదు అవన్నీ విధిపెట్టే ఆత్మని పట్టుకోవడం అని మీరు అనుకోవద్దు అవన్నీ విధులుపెడితే మీరు ఆత్మ అయిపోతారు ఆల్రెడీ యు ఆర్ ది ఆత్మ ఆత్మని పట్టుకోవడం ఏమీ ఉండదు ఇం అక్కడ శంకరులు ఏమన్నారంటే నిత్య విజ్ఞానైకర సఘనత్వాత్ నా జ్ఞానాంతరం అపేక్షతే ఇత్యథ కాబట్టి ఇది జ్ఞానము ఒక ఎక్స్ట్రా ప్రాసెస్ని ఇక్కడ అపేక్ష లేదు ఆత్మ నిత్య విజ్ఞాన స్వరూపం ఎప్పుడు సూర్యుడు ఎలా అయితే ప్రకాశస్వరూపుడో ఆత్మజ్ఞానస్వరూపమై ఉన్నది కనుక అది ఎప్పుడూ అలా ప్రకాశిస్తూనే ఉంటుంది మీరు దాని ఎందు అధ్యారూపాలు చేయడం మానేసి పూర్తిగా ఎవ్రీథింగ్ నెగెక్ట్ చేసేసి టోటల్ నిగేషన్ నిగేషన్ తప్ప ఇంక మీరు ఏమి చేయనక్కర్లా నేతి నేతి నిగేషన్ చేసేసి ఆల్ కైండ్స్ ఆఫ్ ఇమాజినేషన్స్ అన్ని డ్రాప్ చేసి అలా ఉండిపోతే మీరు ఆల్రెడీ యువర్ది పరమాత్మ అప్పుడు మనస్సు వాట్ కైండ్ ఆఫ్ పరమాత్మ ఇట్ ఈస్ హవ్ ఇట్ ఈస్ వై ఇట్ అనో లేకపోతే దీంట్లో ఏమీ సారమేం లేదు పరమాత్మ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలనో అలా చెప్పి ప్రయత్నం చేసుకుంటాం అటువంటి మనస్సు యొక్క ఆ శంకలని కూడా మీరు అధిగమించేసి ఆత్మనిష్ఠులై ఉంటే మీ స్వరూపం మీకే తెలిసిపోతుంది తర్వాత ఇంకొక సంగతిని గ్రహించాలి ఈశ్వర ప్రాప్తి అంటే ఈశ్వరుడు వచ్చి మీ ముందే నిలబడ్డాం ఈశ్వర ప్రాప్తి అంటే ఈ పౌరాణిక దృష్టికోణంలో ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి ఈశ్వరుడు అలా వచ్చాయని నిలబడ్డాం సో అదేదో బాబాగారి ఫోటోలోంచి విభూతి పడిందని ఆ బాబాగారు పంపించారని ఎవరో అప్పట్లో ఏదో ప్రచారం చేస్తే వాళ్ళ జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఏం చేశారంటే ఫోటో తీసుకొచ్చి దాని మించి విభూతి పడిట్లా చేసి చూపించారు సో ఇలాగంటి వేషాల వల్ల మీకు ఈశ్వరు దర్శనం అయిపోదు దిస్ ఆల్ సంథింగ్ సిల్లీ ఇట్స్ నాట్ లైక్ దాట్ మీరు ఒక్క గమనించండి ఈశ్వర ప్రాప్తిర్నామ సద్గుణ ప్రాప్తిరేవా ఇప్పుడు అద్వేష్ట సర్వభూతానా మైత్రకరుణ ఏవ నిర్మమో నిరహంకార సమ దుఃఖసుఖ క్షమీ అనే భక్త లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలని మీ ఎందు మీరు ఆవిష్కరించేసుకుంటే ఆ భక్త లక్షణములను పొందుటయే ఈశ్వరుణ్ణి పొందుట ఇంక అంతకంటే ఈశ్వరుణ్ణి పొందటమంటూ వెళ్ళి మీరేదో కౌలించుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని లేకపోతే మీ ముందు నిలబడి ఈశ్వరుడు లేకపోతే ఆయన డ్యాన్స్ చేస్తుంటే మీరు చూడడం ఇలాగేవి ఉండవు ఆ ఈశ్వరుడు అంటే ఒక తత్వం తప్ప ఒక రూపం ఎదురకుండా పెట్టుకుని అలా ఉండడం కాబట్టి ఈ అంశంలో పురాణ గాథల వల్ల కొంత మిస్లీడింగ్ అవుతూ ఉంటుంది ఈ అంశంలో కాబట్టి వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈశ్వరుడు అంటే ఒక ఎంటిటీ కింద మనం చూడడం అభ్యాసం చే అలాగ ఆ నుంచి బయటపడాలి ఎప్పుడైతే మీరు ఈశ్వరుడు ఒక తత్వంగా తెలుసుకోవడం ప్రారంభిస్తారో అప్పుడు ఈశ్వరుడు ఆత్మరూపుడే అని తెలియకనే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఎందుకంటే మీకు ఆటంకం వల్ల ఏమిటంటే ఈశ్వరుడు ఒక వ్యక్తి నేను ఇంకో వ్యక్తిని అనే వ్యక్తిత్వ భావన అవ్యక్తం వ్యక్తి అవ్యక్తం వ్యక్తి మాపన్నం వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే మీరు ఈశ్వరు ఆరోపించేసారో ఒక పరిచ్ఛేదాన్ని ఒక లిమిటేషన్ ఎప్పుడైతే ఈశ్వరునైంద ఆరోపించేసారో ఆ లిమిటేషన్ కారణంగా భేదం వచ్చేస్తుంది ఆ భేద బుద్ధి ఉన్నంతకాలము మీకు తత్వం తెలియనే తెలియదు ఈ లోపల ఎవేవో చిన్న చిన్న సైకో సై ఆర్ ఫిజియలాజికల్ చేంజెస్సు లేకపోతే మార్పులు లేకపోతే కొంచెం విడ్డూరాలు ఇవన్నీ కూడా వాటికి ఓ సమ్టైమ్స్ దిశెస్ సిద్ధి అనేదో పేరు పెడతారు అవన్నీ కూడా మిస్లీడింగ్ తప్ప అవి వస్తువుకి తెలుసుకోవటానికి ఉపయోగపడేవి ఏమీ కాదు ఇవన్నీ మిస్లీడింగే అన్నీ మిస్లీడింగే ఇప్పుడు శంకర జయంతి ఉందనుకోండి శంకరాచార్య నర్మదారణిని కమండలంలో పెట్టారు వాట్ యూ మీన్ బై దాట్ వాట్ వాట్ ఇస్ ఇట్ మీన్ అది ఎలా ఉంటుందంటే చెప్పేవాడు ఓ పద్యం చదివేసి చెప్పేస్తాడు వినేవాడు రూడు బస ఉన్నా వినేస్తారు తప్ప దాని అర్థం ఏమిటి అని లో మీరు మీరు చెప్పండి నాకు నాకు అర్థం కాలేదు ఒక నర్మదా పెట్టడం అంటే అర్థం ఏంటి వడ్డస్ ఇట్ మీన్ ఎప్పుడైనా ఆలోచించారా దాని గురించి కమండలంలో నర్మదా నదిని పెట్టడం అంటే వడస్ ఇట్ మీన్ ఇప్పుడు ఆ నదంతా వచ్చి దాంట్లో కూర్చుంటే నేను బరువుగా పోసుకుంటూ వెళ్తున్నాడా వాట్ ఈస్ గోయింగ్ ఐ డి నాట్ ఫాలో ఇట్ నాకు అదేమో అర్థం కాలేదు ఇలాగంటి కథలు చెప్పుకుని విగ్రహాలు పెట్టి అభిషేకాలు చేసుకుంటూ ఒక కాలక్షేపం చేస్తే అది శంకర జయంతి అలా అవుతుంది శంకర అంటే శంకరాచార్యుల యొక్క అద్వైత సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి తాను తెలుసుకుంటే అది శంకర అవుతుంది అంతేకాని ఏవో కథలు రాసుకుని కూర్చోటం శంకరాచార్యుని దార్శనిక చక్రవర్తి ఆయన పురాణ వాంగ్మయంలో దూర్చేసి పెట్టేయటం అది చాలా దురదృష్టకరమైన పరిణామం దీంట్లో ఇంకో చిన్న రహస్యం ఉంది అదేమిటంటే ఇప్పుడు మహాత్మా గాంధీ గారి బొమ్మ పెట్టాలా వద్దా అని మీరు నన్ను అడిగితే నేను వద్దని చెప్తాను ఎందుకంటే గాంధీ గారి బొమ్మ మీరు పెట్టేస్తే ఆ బొమ్మను పెట్టేయడంతో చేతులు కడిగేసుకుంటారు అయిపోయింది సంవత్సరానికి ఒకసారి ఓ మాల వేసేస్తే యూ వాష్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అలా కాకుండా కాబట్టి గాంధీ గారి ప్రిన్సిపుల్స్ని ఫాలో అవడం అనే అదొక ఫోకస్ ఏదర్ ఇట్ ఈస్ టోటల్లీ లాస్ట్ ఆర్ ఇట్ ఈస్ డెఫినెట్లీ డైల్యూటెడ్ డైల్యూట్ అయిపోతుంది లేకపోతే మొత్తానికి పోతుంది మొత్తానికి పోతుందనే అనిపిస్తోంది అవి అలా పోతుండే మీరు ఎవరన్నా అన్నట్లయితే డైల్యూట్ అవుతుందని దానికి నేను పక్కన ఇంకొక ఓపెన్గా చెప్పాను అలా కాకుండా మీరు విగ్రహం పెట్టి ఆ విగ్రహారాధన విగ్రహం పెట్టేసి ఆ విగ్రహానికి ఏమో ఇవన్నీ వేయడం అనేసి ఈవేళ గాంధీగారి జయంతి అనుసారం అనుకుంటే అప్పుడు వాడు ఆలోచన చేయగలుగుతాడు ఏమని మనం ఏదైనా గాంధీగారి వల్ల నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందా అని ఆలోచన చేయగలుగుతాం ఎప్పుడైతే విగ్రహం పెట్టేసి దానికి మాల వేసేసాడో ఇంకీ ఆలోచన ఉంటుంది అలా ఉంటుంది మా ఊళ్ళో ఒక ఆయన ఆయన రామనవమికి రామాయణం చేయించేవారు ఓ పండితుడిని పెట్టి ఆ పండితుడికి రోజుకి ముప్పై రూపాయలు ఎంతో భేదం ఆ రోజుల్లో ముప్పై అంటే ఎక్కువే ఆయనకు రోజు భోజనం పెట్టడం రోజుకు ముప్పై రూపాయలు ఇవ్వడం ఆయన పొద్దున్నో రెండు గంటలు సాయంకాలం రెండు గంటలు రామాయణాన్ని ప్రవచనం చేయడం విచ్ ఈజ్ వండర్ఫుల్ హీస్ టు డూ ఏ గ్రేట్ జాబ్ మేమందరం రామాయణం అలాగే విన్నాం ఇట్ వాజ్ నైస్ బట్ ఆయన తండ్రి మీద ఆస్తి కోసం కోర్టులో కేసు వేసి ఎవరు రామాయణం చేయించి ఆ కేసు నేను హై స్కూల్ చదివినంతకాలం ఆ కేసు ఉండేది ఎందుకంటే ఈయన గుర్రబండి ఎక్కి రాజోలు కోర్టుకి వెళ్ళేవారు నరేంద్రపురం నుంచి రాజోలు అనే గ్రామానికి కోర్టుకి గుర్రబండిలో వెళ్లేవారు ఆయన గుర్రబండిలో వెళుతుంటే చెప్పి ఆయన సరిగ్గా తొమ్మిదిన్నరకి ఫోన్ చేసి బయలుదేరి వెళ్ళేవారు కోర్టు వాళ్ళు పదిన్నరకి తెరుస్తారు కదా ఫోన్ చేసి వెళ్ళేవారు ఫలా ఆయన వెళ్తున్నారు ఈవేళ వాయిదా ఉండి ఉంటుంది కేసు నేను అక్కడ ఉన్నంతకాలం ఇదే ఆరేళ్ళు ఉన్నాను ఆరేళ్ళు అప్పుడప్పుడు నెలకొచ్చారో రెండు నెలలకు ఈ గుర్రబండి మీద ఆయన వెళ్ళడం చూసి అప్పుడు పెద్దవాళ్ళు అనుకునేవారు ఆయనేమో వాయిదాకి వెళ్తున్నాడు కోతుగా అది ఏమైందో నాకు తెలియదు ఇది ఏమీ అయ్యుండకపోవచ్చు కూడా అందరూ చచ్చిపోయారు ఇప్పుడు ఎవరు లేరు ఆ ల్యాండ్ అలాగే ఉంటుంది ల్యాండ్ ఎక్కడికి పోదు సో కాబట్టి రామాయణం చదివించేసి ఓ పారాయణ చేయించేసి ఓ రిచువల్ చేసేస్తే అయిపోయింది యూ వాష్డ్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ రాముడి దగ్గరే అలాగంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా ఆధునిక కాలంలో వచ్చిన అర్వాచీనులైన గాంధీగారి ఏడలు అలా ఉండడంలో ఆశ్చర్యమేముంది కాబట్టి దార్శనిక దృష్టికోణంతో చూడడం అభ్యాసం చేయాలి అంటే పురాణ దృష్టికోణాన్ని అధిగమించటం కూడా అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పురాణ దృష్టికోణం అన్నది ఇట్ డిడ్ నాట్ రిమైన్ లైక్ యాన్ ఒపీనియన్ ఒక వ్యూ పాయింట్ కింద మిగల్లేదు అది దట్ బికెమ్ ఎ వెరీ స్ట్రాంగ్ మెంటల్ ప్యాటర్న్ ఇన్ అవర్ థింకింగ్ కాబట్టి కాషస్గా ఆ ప్యాటర్న్నను డైల్యూట్ చేసి దాంట్లో ఉండే ఉపాసనాంశాలని జాగ్రత్తగా స్వీకరించి అవసరమైన అంశాలని మిగతా మిస్లీడింగ్ అన్నీ కూడా నిరాకరించి కేవల దార్శనిక దృష్టికోణాన్ని బాగా అభ్యాసం చేసి ఆ విధంగా ఆత్మజ్ఞానం గురించి మోక్షాన్ని గురించి తత్వ ఇవ వీటన్నిటి గురించి ఉన్నటువంటి హైప్ స్టోరీ రిలేటెడ్ హైప్ను అంతని కూడా రిజెక్ట్ చేసేసి శుద్ధ ఆత్మపుణే నిలిచి ఉండు వుచ్ూ ఆల్రెడీ ఆర్ మంచి ఐఎమ్ డన్ విత్ థర్టీ వెర్స్ నెక్స్ట్ నిగృహీత మనస నిర్వికల్పస్ ధీమతో ప్రచారేయ సుషుప్తోన్యోత్సీమత వాడు వివేకవంతుడయి ఉండాలి తర్వాత మనస్సు నిగ్రహించటం అభ్యాసం చేసి ఉండాలి మనస్సును నిగ్రహించి ఉండాలి సో అప్పుడు నిర్వికల్పస్య మనస్సు అంటే ఏమిటి చాలా చంచలంగా చాలా ప్రాపంచికమైన విషయములతోటి శాచ్యురేట్ అయ్యి ఉండకూడదు మనస్సు మనసు ప్రాపంచిక విషయాల నుంచి పూర్తిగా వితిడ్రా అయి ఏకా ఏకాంగ్రంగా ఉండాలి దాని అర్థం ఇంట్లో కూర్చుని ఇరవై నాలుగు గంటలు కూడా కాదు ఆయన ఆ మాటే చెప్పేస్తున్నారు అక్కడికక్కడే చెప్పేస్తున్నారు సుషుప్త అన్య నా తమ అంటే బాబు నిద్రపోవడం వేరే సంగతి అది ఇక్కడ చెప్తున్నటువంటి ఆత్మనిష్టతో సమానమైంది కాదు సుమా అనే ఆ హెచ్చరిక అక్కడే చేసేస్తున్నారు కాబట్టి నిద్రపోవడం అని మీరు అనుకోద్దు సపోజ్ నేను కుర్చీలో కూర్చుని నా సంకల్పయతే అని గుర్తొచ్చింది నాకు సంకల్పాన్ని డ్రాప్ చేసి అలా కూర్చుండిపోయారు ఆ కూర్చుండిపోయి నిర్వికల్పంగా ఉండిపోయారు ఈ లోపల కొంచెం ఎర్లీ మరీ ఎర్లీ మార్నింగ్ లేచినట్టున్నాను ఏదో కొంత హార్డ్ వర్క్ అది చేసిన మీద కొంత అలసట వచ్చి జోగ్ వచ్చి నిద్రపోయాను దట్ ఈజ్ నాట్ నిర్వికల్ప సుషుద్ధ అన్య దట్ ఈస్ డిఫరెంట్ నథింగ్ రాంగ్ విత్ ఇట్ సుషుద్ధతో తప్పేం లేదు ఏముంది కొంత అలసట శరీరము ఇట్ నీడ్స్ రెస్ట్ అండ్ ఇట్ గెట్స్ ఇట్ కాబట్టి దాన్ని మీరు బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు కానీ అది మాత్రం మీ ఆత్మనిష్ట కాదు అది నా తత్సమ సో జాగ్ర నిద్ర నిద్రలో ఉండే మనస్సు యొక్క చలనము లేకుండాట అనే అంశం తీసుకుని నిద్రావస్థ యొక్క లక్షణం ఏమిటి మనస్సు యొక్క చలన ఉండదు మనస్సు యొక్క విక్షేపం ఉండదు జాగ్రత్త యొక్క లక్షణం ఏమిటి మనస్సు యొక్క విక్షేపం స్వప్నం యొక్క లక్షణం మనస్సు యొక్క విక్షేపం నిద్ర యొక్క లక్షణం మనస్సు విక్షేపం ఉండదు ఆ అంశం తీసుకుని ఉండాలి అంటే దాన్ని జాగ్రని నిద్ర అన్నారు నిద్రా అంశం తీసుకుని విక్షేప అభావము జాగ్రత్తగా ఎలర్ట్గా ఉండాలి అంటే అది ఆత్మజ్ఞాననిష్ట అని అంటారు దాని గురించి ఇక్కడ చర్చ అంతా కూడా ఎనీవే చూద్దాం అవతారికి అవంతారా చూడండి ఆత్మసత్యానుబోధేన సంకల్పమకూర్వత్ బాహ్య విషయాభావే నిరంధనాగ్నివత్ ప్రశాంతం నిగృహీతం నిరుద్ధం మనహభవతి ఇత్యుక్తం ఇప్పుడు మనకింతకుముందు ఏం చెప్పారంటే సంకల్పం అకూర్వత్ నీవు సంకల్పాన్ని చెయ్యకు ఇప్పుడు దాన్ని చాలా ప్రాక్టికల్ అండి ఎలాగ హౌ టు అప్రోచ్ ఇట్ నేను ప్రాక్టికల్గా దాన్ని చేసి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను దాన్ని ఎలాగ అప్రోచ్ అవ్వటం సపోజ్ నేను ముందు ఏకాంతంలో ఉండడం అభ్యాసం చేయాలి ఏకాంతంగా ఉండడం అభ్యాసం చేయాలి అలా మామూలుగా కూర్చుని ఉంటారు ధ్యానానికి కూర్చున్నారనుకోండి ధ్యానం అంటే ఏమిటి మన బంధువులందరి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అది ధ్యానం ఎందుకు అవుతుంది సో కాబట్టి వీళ్ళు వాళ్ళు అంటే ఈ రాగద్వేషాలతో కూడిన సంకల్పాలు మీరు మానేసేయాల్సి ఇప్పుడు ఒకప్పుడు మీరు ప్రేమించే వ్యక్తి కొడుకో కూతురు ఎవరినో సంకల్పించారనుకోండి ఆసక్తి ప్రకటమవుతుంది మీకు కోపం ఉన్న వ్యక్తిని సంకల్పించారనుకోండి సో ద్వేషము ద్వేషము అంటే అంత అంత బలమైన ద్వేషం ఉండకపోవచ్చు ఒక ఒక నెగిటివిటీ ఒక నకారాత్మక దృష్టికోణం ఉంటుంది అది ప్రకటన అవుతుంది మీరు విక్షేపంలోనే ఉన్నారు సరే ధ్యానానికి కూర్చున్నారు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సంకల్పాలు చేయకండి సంకల్పము అకువత్ మనస్సులో సంకల్పాలు చేయకండి సంకల్పాలు చేయకండి అంటే మరేం చేయాలి అవి వస్తున్నాయే వచ్చిన సంకల్పాన్ని జస్ట్ డ్రాప్ ఇట్ డోంట్ పర్ష్యూ ఇట్ సంకల్పం వస్తే దాన్ని ఫైట్ చేయొద్దు కానీ అట్ ది సేమ్ టైం దాన్ని పర్ష్యూ కూడా చేయొద్దు యూ నై దర్ పర్ష్యూ నార్ ఫైట్ జస్ట్ లీవ్ ఇట్ ఎ లెట్ ఇట్ గోవే అది వస్తోంది కాదు వెళ్ళిపోతోంది లేదండి అప్పుడు మీకు ఒక శంక కలుగుతుంది వై షుడ్ ఈ సంకల్పాన్ని నేను ఎందుకు పర్ష్యూ చేయకూడదు ఇప్పుడు కొడుకో కూతురు గుర్తుకొచ్చారు నేను ఊరికే కొడుకో కూతురు అంటూ ఉంటాను మీరేమో అనుకోకండి సో కొడుకో కూతురో గుర్తుకొచ్చారనుకోండి ఆ సంకల్పాన్ని ఊరికే పరిశుభ్ర చేయడం అనవసరం కొడుకో కూతురుకో ఇచ్చేది ఏదైనా ఉంటే ఇచ్చేయడం సంకల్పాన్ని పరిశుభ్ర చేయడం మానేయాల్సి ఉంటుంది ఇచ్చేది ఏదైనా ఉంటే ఇచ్చేయాలి దాన్ని నేనేం కాదన్న సంకల్పం చేసుకుంటూ కూర్చుంటే ఉపయోగం ఏముంది వ్యర్థం కదా వాళ్ళకు కూడా ఏం ఉపకారం ఉండదు మనం వస్తమానం అలా సంకల్పిస్తూ ఉంటాయి సో ఈ సంకల్పం అప్పుడు వెంటనే ఏం తెలుసుకోవాలి ఈ దృశ్యమైనటువంటి జగత్తు మిథ్య ఈ కొడుకు కూతురు రిలేషన్సు ఇదంతా సత్యము ఇదంతా కూడా భ్రమ సినిమా వంటిది మరి ఏమిటి సత్యము ఆత్మ సత్యం ఆ ద్రష్రు చైతన్యమేదైతే కలదో అంటే ఏ చైతన్యంలో కొడుకు కూతురు మొదలైన రిలేషన్షిప్స్ వాటికి సంబంధించిన రాగద్వేషాలు దర్శనం అవుతున్నాయో అవి తెలియబడుతూ ఉన్నాయో ఆ తెలివి మాత్రమే సత్యము కాబట్టి ఈ రిలేషన్షిప్స్ వీటికి సంబంధించిన రాగద్వేషాలని మనం పరిశీలి చేయటం అనవసరము అని ఎవరికి వాడు ఒక లెక్చర్ ఇచ్చుకోవాలి ఈ లెక్చర్కే ఆత్మసత్య అనుబోధ అని పేరు ఆత్మసత్య బోధ కాదు ఆత్మసత్య బోధ ఏమిటి మీరు పుస్తకం పట్టుకుని చదివితే దాన్ని ఆత్మసత్య బోధ అంటారు ఇది ఆత్మసత్య అనుబోధ బోధ అయిన తర్వాత మీరు చేసేటువంటి మననం కాబట్టి ఇంటి దగ్గర కూర్చుని వీళ్ళని వాళ్ళని సంకల్పిస్తూ కూర్చోవడం మీరు సపోజ్ వాళ్ళ ఎదుర్కొండా కూర్చుని మాట్లాడుతున్నారనుకోండి ఈ డిస్కషన్కి సంబంధం ఏం లేదు అక్కడ మీరు వ్యవహారంలో ఉన్నప్పుడు ఈ డిస్కషన్ అక్కడ వర్తించనే వర్తించదు కాబట్టి మీరు వాళ్ళు ఎదుర్కొండ కూర్చుని మాట్లాడడం అన్నీ మానేసి ఏకాంతంలో ఉన్నప్పుడే ఈ చర్చ మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఆత్మయే సత్యము ఆ సినిమా సినిమా చూస్తారు సినిమాలో హీరో బాగా యాక్ట్ చేశాడు హీరోయిన్ బాగుంది విలన్ బాగా యాక్ట్ చేశాడు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి అవన్నీ సత్యములా సత్యములు కావు ద్రష్ చైతన్యం ఒక్కటిే సత్యం అదేవిధంగా వీడు వాడు అనే అన్ని రిలేషన్ రాగద్వేషాలన్నీ రిలేషన్షిప్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అందుకోసం ఏదో రిలేషన్షిప్ ఉంటారు ఈ రిలేషను ఆ రిలేషను అవన్నీ సంకల్పాలు ఉదయించి ఏవో రాగద్వేషాలు వస్తూ ఉంటాయి అయితే బ్యాంక్ అకౌంట్ గుర్తొచ్చిందనుకోండి దానికి సంబంధించిన రాగం కానీ ద్వేషం కానీ ఉండొచ్చు ఏవేవో ఉంటూ ఉంటాయి ఏదో మీరు ఇన్వెస్ట్ చేస్తే అది సంకల్పం వచ్చిందనుకోండి దానికి సంబంధించిన ఆసక్తి కానీ ద్వేషం కానీ ఉండొచ్చు ఈ సంకల్పాలనన్నిటినీ కూడా మీరు డ్రాప్ చేయాల్సి ఉంటుంది ఆ డ్రాప్ చేసేప్పుడు దాన్ని ఒక హఠ ప్రక్రియగా ఇది నేను రానివ్వను ఈ సంకల్పం రావడానికి వీరలేదు అనే ఒక హఠ ప్రక్రియ హఠ అంటే కఠినంగా చేయటం అలా చేయకూడదు యూ డోంట్ ఫైట్ ఇట్ యు అండర్స్టాండ్ ది కంటెంట్ ఆఫ్ దట్ సంకల్ప ఈజ్ ఫాల్స్ ఆ సంకల్పంలో సత్యమేం లేదు మరి ఏది సత్యము ఇప్పుడు సత్యం ఒకటి ఉండాలి కదా ఆల్వేజ్ ఈ సంకల్పం సత్యం కాదు అంటే దేర్ ఈజ్ ఆల్వేజ్ ద రిఫరల్ ఏది సత్యమో అది రిఫరల్ ఉండాలి ఏమిటా సత్యము ఆత్మసత్యాను బోధేనా ఆ సంకల్పం ఏ చైతన్యాకాశంలో ప్రకాశిస్తుందో అది సత్యము ఈ సంకల్పం వ్యర్థము అది మంచి సంకల్పమైనా వ్యర్థమే చెడు సంకల్పమైనా వ్యర్థమే మీకు కావలసిన మనిషిని మీకు ఇష్టపడబడే మనిషిని సంకల్పించి ఆసక్తి రూపమైన సంకల్పము మిథ్యే ద్వేషరూపమైన సంకల్పము నీత్యాయి కాబట్టి ఈ సంకల్పాలన్నీ ఉరికే అనవసరం వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేతిలో పెట్టడము అక్కడితో ఉడి పెట్టేయటమే తప్ప మనం అన్ని సంకల్పిస్తూ మీకు ఉన్నమాట చెప్తున్నా ఈ రిలేషన్స్ ఎలా ఉంటారంటే వాళ్ళకి మన జేబులో ఉన్నది ఏదో కావాల్సి ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు ఇట్ ఈజ్ ఆల్వేజ్ లైక్ దాట్ ఓసాహి హోతా హా దునియాక రీతి రివాజ్ ఐసాహి హోతా హా వాళ్ళకి ఏదో కావాల్సి ఉంటుంది వాళ్ళకి తెలియదు ఆ సంగతి వాళ్ళు ఏమంటారంటే నాన్న నువ్వంటే నాకు ఇంత ప్రేమ అంటారు వాళ్ళకి తెలియదు వెర్రి మొహాలు అది ఏమీ కాదు నాన్న ఇవ్వాల్సింది ఇవ్వలేదనుకోండి ఆ ప్రేమ అంతా ఇవాపరేట్ అయిపో అందుకే మీకున్న విషయం అంటే ఎందుకు చెప్పానంటే ఊరికే టూ మచ్చి సెంటిమెంట్ పెట్టుకోకండి ఏం చెప్పడం కోసం చెప్పాను వాళ్ళకి ఏదో కావాల్సి ఉంటుంది మన జేబులో ఉంది వాళ్ళకి ఏదో కావాల్సి ఉండే దీంట్లో రెండు పాయింట్లు మన జేబులో ఉన్నది మనకు అక్కర్లేదు వాళ్ళకి కావాలంటున్నారు వాళ్ళకి ఇచ్చేస్తే ముందు ఈ ఈ సిచ్యువేషన్ క్లియర్ అయిపోతుంది కదా యూ బికమ్ ఫ్రీ మరి నా మాట ఏమిటో మరి అది తప్పు కదా నా మాట ఏమిటో అన్నాడంటే అయిపోయింది దేహాభిమానం వచ్చేసింది కాబట్టి నన్ను భగవంతుడు చూసుకుంటాడని అనలేకపోతే ఇంక వేదాంతమేముంది సంసారక మతలబ్ మతలబ్బుగా ఉంటుంది సంసారం సంసారం అంతా మతలబ్బు ఉంటుంది దాంట్లో వాడు నేను ప్రేమిస్తున్నానంటాడు అదంతా మతలబ్బు ఉంటుంది వాడికి తెలీదు ఆ మాట సంసారం మతలబ్బుగానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది ఇచ్చేసి అంటే వైరాగ్యం బాగా ఉండాలి సంకల్పం చేయడం మానేశారు మానేస్తే అప్పుడు ఏమవుతుంది బాహ్య విషయ అభావే బాహ్య విషయాలు మనస్సు బాగా రద్దీగా మనస్సును ఆక్రమించేస్తుంటాయి మనస్సులో చోటు ఉండదు అనేకములైన బాహ్య విషయాలు మనస్సులో నిండిపోయి ఉంటాయి దానికి ఆపోజిట్ పరిస్థితిని మీరు కల్పించుకోవాలి ఇప్పుడు సంకల్పం చేయడం మానేశారనుకోండి ఇప్పుడు ఏమైంది బాహ్య విషయ అభావే ఈ పరిస్థితిని శంకరులు ఏమంటున్నారంటే నిరింధనం అగ్నివత్ నిరింధన అగ్నివత్ అని మంట మండుతోంది ఎంతసేపు వండుతుంది మీరు పొలలు వేయడం మానేస్తే ఎంతసేపు వండుతుంది ఓ రెండు నిమిషాలు ఐదు నిమిషాలు మండి ఆరిపోతుంది అలాగే మనస్సు మీరు దానికి సంకల్పాలను జోడించుకుంటూ పోతే అది అలా మండుతూనే ఉంటుంది ఎంత మండుతుందో తెలిసినా రాత్రి తొమ్మిదైనా పదైనా ఆగదు అది పదకొండైనా ఆగదు పన్నెండైనా ఆగదు అలా అలా వెలిగిపోతూ ఉంటుంది అలా జ్వాల కింద ఉంటుంది మనస్సు అప్పుడు అనిపిస్తుంది నేను ఇంకా ఆలోచించడం మానేసి నిద్రపోవాలని మీరు నిద్రపోలేరు కాబట్టి దాని మీద అలాగ సంకల్పాలు దాంట్లో పోస్తూ ఉంటే అది ఎలా మండుతూనే ఉంటుంది అది అదర్ నెగిటివ్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఎగ్జాంపుల్ ఏమిటి మీరు పుల్లలు వేయడం మానేస్తే అగ్ని ఆరిపోయినట్టుగా ఈ మనసు మీరు దానికి ఏమీ యాడ్ చేయకండి సెల్ ఫోన్ బంధు పెట్టండి ఇప్పుడు సెల్ ఫోన్ మోగుతుంటే ఎన్ని సంకల్పాలు ఉన్నాయి గంటలో ఎన్ని సంకల్పాలున్నాయి ఓ వంద సంకల్పాలు ఉన్నాయనుకోండి సెల్ ఫోన్ బంధు పెడితే ఎన్ని అవుతాయవి ఎనభై శాతం పోతాయి అవుతుంది ఎనభై శాతం పోతాయి ఇంకా ఇరవై శాతం ఉంటాయి చూడండి తగ్గిందా లేదా అంటే మీరు వేస్తున్నటువంటి ఫ్యూయల్ తగ్గిందా లేదా మీ వైపు నుంచి మీరు సెల్ ఫోన్లు వీళ్ళ వీళ్ళనే వాళ్ళని డిస్టర్బ్ చేయకండి యూ డోంట్ డిస్టర్బ్ ఎనీబడి భూమి ఆకాశాలు ఏ ఏకం కావు మీరు ఫోన్లు చేసి మాట్లాడకపోతే ఏమీ అవదాం అత్యవసరమైనది ఏదో ఫోన్ చేసి చెప్పడం ఆ చెప్పే దాంట్లో కూడా మన ప్రయోజనం ఉంద ఉందో చెప్పొచ్చు మన ప్రయోజనం కంటే ఈ అవతలం వ్యక్తి యొక్క ప్రయోజనం ఉంటే మరీ శ్రేష్ఠం కర్మయోగం మనస్సు చక్కగా క్లీన్ అవుతూ ఉంటుంది మన ప్రయోజనం కూడా మనకు కూడా ఏదో భోజనం కావాలనో ఏదో చెప్పాలంటే తప్పు లేదు కాబట్టి అత్యవసరమైనటువంటి సంకల్పాలను మాత్రమే మనస్సులో వేయటం మిగతాప్పుడు మనస్సుని సాత్వికంగా శాంతంగా పెట్టుకోవడం అప్పుడు ఆ మనస్సు ఏమవుతుందో తెలుసు ప్రశాంతం అవుతుంది దానికే నిగృహీతం అని పేరు ఇది వేదాంతిక్ మెథడ్ హఠయోగా మెథడ్ ఉంది హఠయోగా మెథడ్లో ఏం చేస్తాడంటే గాలి పూర్తిగా వదిలేసి ముక్కు బిగించేస్తాడు బిగించేస్తే ఇంక సంకల్పాలు రావు గాలి పీల్చుకుని విడిచిపెడుతుంటే సంకల్పాలు మీరు ప్రాణశక్తిని కంట్రోల్ చేసేస్తే మనస్సు కూడా కంట్రోల్ అయిపోతుంది అది హఠయోగా మెథడ్ ఆరంభంలో అదే అవసరం పడవచ్చు ఇప్పుడు వేదాంత మెథడు కొంచెం మెచ్యూరిటీ ఉన్నవాడికి వేదాంత మెథడు కొంత వైరాగ్యం ఉన్నవాడికి వర్కౌట్ చేస్తుంది తప్ప ఏ వైరాగ్యం లేని వాడికి ఆరంభావస్థలో హఠయోగా మెథడే అవసరం పడుతుంది సోష ఆయన చెప్పారు రమణ మహర్షి చెప్పారు హృదయకుహల మధ్యే కేవలం బ్రహ్మమాత్రం యహ మహమితి సాక్షాత్ రూపేన భాతి హృది విష మనసాత్వం చిన్వత మజ్జతావా నువ్వేం చేస్తావు అంటే మనస్సుతోటి జగత్తులో ప్రవేశించకు బాహ్యాన్ని సంకల్పిస్తుంటే మీరు మనస్సుతో జగత్తులో ప్రవేశిస్తున్నారు వద్దు మనస్సుతోటి నీ స్వరూపంలో ప్రవేశించు అంటే బాహ్య విషయ సంకల్పం ఎప్పుడైతే మనసులో స్వరూపంలో ప్రవేశించేసినట్టే డూ దాట్ మధ్యత చెన్వతవా లేదా టూ వేస్ఎమ్ డూయింగ్ ఇట్ అది ఎలాగా నువ్వు సర్వ సంకల్పాలని డ్రాప్ చేసేసాయి డ్రాప్ చేసేస్తే మనస్సు ఆటోమేటిక్గా ఆత్మస్వరూపంలో మునిగిపోతుంది అది విలీనమైపోతుంది లేదా చెన్వతావా సంకల్పాలు పుడుతూనే ఉన్నాయనుకో సంకల్పం అడ్డుపడుతోంది అనుకో ఆ సంకల్పాన్ని పట్టుకో ఆ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్న వేసుకో దీన్ని అన్వేషణ అంటారు చిన్నవాత అన్వేషించు ఈ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది కొడుకు గుర్తుకొచ్చాడు కొడుకు గురించి మర్చిపో ఈ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది అనే సంకల్పం యొక్క సోర్సుని ప్రశ్న వేయండి ప్రశ్న వేస్తే ఈ కొడుకు డ్రాప్ అయిపోతాడు ఆ సంకల్పం యొక్క సోర్స్ తన యొక్క చైతన్యం దాంట్లోకి మళ్ళీ వెళ్తాం ఇది కూడా నీకు ఇప్పుడు మధ్యత ఫస్ట్ చెన్వత సెకండ్ ఈ రెండు కూడా నువ్వు చేయలేకపోతే తర్వాత మధ్యతా చెన్వతవా ఆత్మనిష్టో భవత్వం సో ప్రాణాయామం చేసి పవన చలన రోధాత్ పవనము యొక్క చలనము శ్వాస ఉంటుంది చూసు కదా దాన్ని ఆపేసేవసారి మనం అభ్యాసం చేయాలి మరీ మనస్సు ఏమాత్రం చెప్పిన మాట వినటం లేదనుకోండి అప్పుడు ఏం చేయాలి పవన చలనాన్ని ఆపేసేయమన్నారు అంటే వాటికి నిండా గాలి తీసుకో తీసుకునే క్లోజ్ ఎక్కువసేపు క్లోజ్ చేయొద్దు ఎన్ని కుంభకమంటారు క్లోజ్ చేస్తే ఏమవుతుంది ఒక వన్ అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉంటుంది లోపల మీరు క్లోజ్ చేసిస్తే అది టూ త్రీ ఫోర్ అట్మాస్ఫియర్స్ అవుతుంది అవి వెళ్తుంది ఆ ప్రెషర్ మీరు దాన్ని తట్టుకోలేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు సో కాబట్టి ఏదైనా ఒకసారి తలపోటు వచ్చిందనుకోండి అదిగో దీనివల్ల తలపోటు వచ్చిందో క్యాట్ స్కాన్ అని మొదలు పెడతారు దేహాభిమానం ప్రతిదానికి క్యాట్ స్కానే దేహాభిమానం అంత బలంగా ఉంటుంది ఏదో ఏదో కొంచెం గళ్ళు తిరిగి పోలేవా ఏమవుతుంది కొంచెం గళ్ళు తిరిగితే ఇంతట్లోకి పరుగులు తీసి కార్డియాలజిస్టుల దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకున్న డయాగ్నాస్టిక్స్లో పుష్టి చేసేస్తారు వీళ్ళు ఏం పిచ్చా ప్ర వెళ్ళకూడదు ఇంకా ప్రాణాంతకం అయినప్పుడు వెళ్ళ లేకపోతే దేహాభిమానం పెట్టుకునే ప్రతిదానికి మీరు పరిగెడుతుంటే ఓ ఫైల్ తీసుకునే వాడు ఆ పేజెస్ పెట్టుకుంటూ పోతాడు ఆ పేజెస్ చూసుకుంటూ ఉంటాడు బ్యాంక్ అకౌంట్ చూసుకున్నట్టుగా ఇకుమల్ని అకౌంట్ దీనికి అకౌంట్ ఇది బూడిద కూర్చుంటుంది వెరీ షార్ట్ టైంలో కాబట్టి అలాంటి పిచ్చిలో పడిపోకూడదు కాబట్టి ఇవన్నీ కాన్షియస్గా పెట్టుకునే యూ యూ ఇన్హేల్ అండ్ క్లోజ్ ఇట్ అప్పుడు చూడండి సంకల్పాలు ఏమవుతాయి ఉండవు సంకల్పాలు ఎగ్జేల్ క్లోజ్ ఇట్ డోంట్ ఇన్హేల్ అగే క్లోజ్ ఇట్ సంకల్పాలు ఉండవు సంకల్పముల యొక్క ఒత్తిడి ప్రెషర్ తగ్గిపోతుంది అప్పుడు మళ్ళీ ఈ పవన చలన రోగం ఇది లాస్ట్ రిసార్ట్ ఇది ఇది హఠయోగ ప్రక్రియ లాస్ట్ రిసార్ట్ సంకల్పం వైరాగ్యంతో సంకల్పాలను త్యాగం చేయటం అది మౌలికమైన ప్రక్రియ దూద అంటే సో అప్పుడు ప్రశాంతం మనసు ప్రశాంతంగా ఉంది నిగృహీతం నిరు నిగృహీతస్య మనస అనే పదానికి వ్యాఖ్యానం అప్పుడు మనస్సు నీ వచ్చింది మనస్సుని వాచ్ చేయటం అని ఇంకో ప్రాసెస్ ఉండే అది కూడా ఈక్వల్ ఎఫెక్టివ్ ఈక్వల్లీ ఎఫెక్టివ్గా ఉంటుంది అటువంటి మనస్సు నిరుద్ధం మన మనస్సు నిరుద్ధమవుతుంది భావం వస్తుంది అనే విషయం ఇంతకుముందు చెప్పడమైనది అంటే మనస్సు ఎందు ఆ సూక్ష్మత్వాన్ని గ్రాడ్యువల్గా తీసుకురావాలి ఇప్పుడు దాన్ని మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు చిన్న చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి చిన్నపిల్లవాడికి మీరు చాక్లెట్ చూస్తే ఆ చాక్లెట్ మీదే ఉంటుంది వాడి దృష్టి ఆ చాక్లెట్నే కావాలని పట్టుకుంటాడు చాక్లెట్ పట్టుకుంటాడు కానీ ఆ చాక్లెట్ ఎవళ్ళు ఇస్తున్నారు అని ఇచ్చి వాడిని పట్టించుకోండి మీరు చిన్న పిల్లవాడికి చాక్లెట్ మీ చేతిలో చాక్లెట్ ఉందనుకోండి పిల్లవాడు మీకేస్త చూస్తాడు మీకేస్తూ ఉంటుంది దానికి ఆ చాక్లెట్లో చూస్తాడు ఆ చాక్లెట్ మీ చేతిలో పెట్టిన మిమ్మల్ని విస్మరించేస్తాడు పిల్లవాడికి మీతోటి పని ఉండదు ఆవు కూడా అంతే మీరు అరటిపండి చేతితో పట్టుకుంటే మీకేస్తూ చూస్తుంది ఆ రెండు పండుగేసి చూసి మీ కేసు చూస్తుంది మీరు ఇచ్చే ధోరణిలో ఉంటే మీ దగ్గరికి వస్తుంది దాన్ని నోట్లో పెట్టగానే అది వెంటనే నవ్విలేసి మీ కేసు మళ్ళీ చూడదు వెళ్ళిపోతుంది స్థూల బుద్ధి అది ఎవడిచ్చాడు అని చూసుకోదు అందుకే స్థూలంగా అంత మాత్రమే చూడగలుగుతుంది మనిషి కూడా చిన్నపిల్లలు కూడా అలాగే ఉంటారు కానీ కొంచెం వయస్సు పెరిగిన తర్వాత పదేళ్ళు పదహారేళ్ళు వచ్చిన తర్వాత వాడు ఆ టాఫీని చూస్తాడు ఆ ఇచ్చిన అంకులు ఎవడో కూడా చూస్తాడు అంకుల్ ఇచ్చారు ఫలానా అంకులు ఇచ్చారు బహుమతి ఇచ్చారు నాకేమో ఈ ప్రజెంటేషన్ ఇచ్చారు అని చాలా సంతోషిస్తాడు ఆ అంకులంటే కొంత ప్రేమ లేకపోతే అంకుల్ మంచివాడిని కూడా అనుకుంటాడు అంటే టాఫీని చూస్తాడు టాఫీని ఇచ్చివాడిని కూడా చూస్తాడు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది కొంచెం ఇంకొంచెం మెచ్యూరిటీ వచ్చింది అయితే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఆ టాఫీ మీద ఇంట్రెస్ట్ ఉండదు పెద్దవాళ్ళకి టాఫీలు ఎందుకండి ఈ చాక్లెట్లు అవి పెద్దవాళ్ళు తినరు కదా వాళ్ళు ఆ పిల్లలకి ఆ టాఫీలు ఇస్తున్నటువంటి మనిషిని చూసి ఆ మనిషి ఈయన సహృదయుడు దయాహృదయం గలవాడు అని ఆ ఇచ్చివాడి మీద శ్రద్ధ పెడతాడు ఇచ్చివాడి మీద మనస్సు పెడతాడు తప్ప వాడు ఇస్తున్న టాఫీ మీద ఇంట్రెస్ట్ ఉండదు సో ఆ ఇచ్చివాడినే శ్రద్ధ పెడతాడు ఇచ్చి దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు ఆ స్థితికి మనస్సు చేరుకుంటుంది సో అటువంటి వాడిని భావుకుడు అని అంటారు సో స్థూల బుద్ధి నుంచి సూక్ష్మబుద్ధిలోకి సూక్ష్మబుద్ధిలోంచి భావుక స్థాయికి వీడు చేరుకోవాలి ఆ విధంగా క్రమంగా మనస్సుకి ఒక పరిపక్వతని సంపాదించుకోవాలి అటువంటి పరిపక్వమైన మనస్సుతో అంచేతనే కరెక్ట్ వాల్యూస్ అన్నీ ఉండాలి నిస్వార్థంగా ఉండడము ఇచ్చే స్వభావాన్ని కలిగి ఉండడము తర్వాత వాడిస్తే థ్యాంక్స్ చెప్పాడా లేదా అలాంటివి పట్టించుకోకపోవడము మనం ఉపకారం చేసిన వాడు మళ్ళీ తిరిగి మనం ఉపకారం చేయాలనే ఫలాపేక్ష లేకుండడము కర్మయోగము నిస్వార్థంగా బతకడము ఇవన్నీ చేస్తుంటే ఆ భావుక స్థితికి వాడు చేరుకుంటాడు ఆ స్థితిలోకి చేరుకున్న తరువాత మనస్సుని ప్రశాంతంగా పెట్టుకోవడం అన్నది చాలా సరళమైపోతుంది ఆ విధంగా దాన్ని అభ్యాసం చేసుకోవాలి ఏమంచ మనసో యమనీ భావే ద్వైతాభావశ్చోక్త సో ఈ విధంగా మనస్సు అమనస్సు అయిపోతే ద్వైతం ఉండదు ఎందుకని అదేమిటండి మనస్సు అమనస్సు ద్వైతం ఎందుకు లేకుండా పోవాలి అంటే చూడండి ద్వైతం అనేది మనస్సు యొక్క స్పందన మాత్రమే అని మనం ఇంతకుముందు మనం సిద్ధించింది ఆ విషయం చక్కగా నిరూపించుకున్నాము మనస్సు స్పందించినప్పుడే ద్వైతం ఉంది లేకపోతే లేదు ఓ మహా ఒక ద్వైత నేను చూశాను ఓ ద్వైతాచార్యుడు ద్వైతం సత్యం ఈశ్వరుడు ఈ జగత్తును సృష్టించాడు ఈశ్వరుడు సత్యం జగత్తు సత్యం అని చెప్తుంటే ఒక అద్వైతాచార్యుడు నడువు చూడబాయ ఊరికే గంతులు వేయకు కొంచెం మనస్సు పెట్టి ఆలోచించడం అభ్యాసం చేయి మనస్సు స్పందన లేనప్పుడు అది నిద్రావస్థ కావచ్చు లేదా మనస్సు ధ్యానావస్థలో మనస్సు యొక్క ఏకాగ్ర స్థితి కావచ్చు సమాధి అవస్థ కావచ్చు లేకపోతే సూన్ అలా జోగి సందర్భం కావచ్చు సో వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ మనస్సు యొక్క స్పందన లేని సందర్భంలో నీ ద్వైతం ఎక్కడుంది నీ ద్వైతం లేదు కదా మనస్సు స్పందించి ద్వైతం కనబడుతూ ఉంటే ఈ ద్వైతం అంతా సత్యమని నువ్వు ఈ సత్య ద్వైతాన్ని సృష్టించిన వాడు ఎవడో దేవుడు ఉన్నాడని ఆ ఈశ్వరుని ఒకరిని పిక్చర్లోకి తీసుకొచ్చి నువ్వు ఇదంతా చేస్తున్నావు తప్ప ఈశ్వరుడు వేరు ఈ జగత్తు వేరు నేను వేరు అని ఈ ద్వైతం అంతా నువ్వు కల్పించేవు తప్ప నువ్వు సపోజ్ ఈ ద్వైతం గురించి ఉపన్యాసం చెప్తుండగా నీకు అలసట వచ్చి నిద్రపోయావు అనుకో ఏమైంది ద్వైతం అంతా కాబట్టి మనస్సు స్పందించినప్పుడు మాత్రమే ద్వైతం ఉంటుంది ఆ మాత్రం సూక్ష్మంగా ఆలోచించి తెలుసుకోవచ్చు కాబట్టి మనస్సు ఎప్పుడైతే స్పందించడం మానేసిందో ద్వైతం అనేది లేదు అని మనకి స్పష్టంగా తెలిసిపోయింది ఈ విషయాన్ని కూడా చెప్పడం అయినది